బుద్ధి పరిధిలో ఉండి చదవాలి సత్వగుణంతో ఉండి చదవాలి అలాగే ఆశ్రయించాలి అప్పుడు మాత్రమే దాన్ని మనం అనుకోగలుగుతా ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ వారు చదువుకునేటప్పుడు కూడా వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు కూడా ఈ నియమాన్ని పాటిస్తే సులభంగా అనుభవం ముందు దాని యొక్క విశిష్టతను చెబుతున్నారు ఋషులు దేని కొరకైతే తపస్సు చేస్తున్నారో దీనిని పొందడం కోసమైతే అన్ని తపస్సులు నిర్దేశించబడ్డాయ్యో దీనిని తెలుసుకోవడం కోసమైతే అన్ని సాధనలు ఏర్పాటు చేయబడ్డాయో దీనిని తెలుసుకోవడం కోసమైతే గురుకుల వాసము బ్రహ్మచర్యము వంటి నియమాలు ఏర్పడ ఏర్పరచబడ్డయ్యో దేనిని తెలుసుకోవడం కోసం వేదములన్నీ కూడా దేనిని గురించి స్థుతిస్తున్నాయో దేనిని ఆశ్రయించి సర్వసృష్టి ఏర్పరచబడి దేనిని తెలుసుకున్నట్లయితే పరమాత్మ తత్వం యొక్క విశిష్టతను తెలుసుకోగలుగుతాము దాని యొక్క తత్వమే ఓంకారతత్వం అనేటటువంటి పద్ధతిలో నచికేతని యొక్క ప్రార్థనను మన్నించి ధర్మరాజు భోజించడానికి ప్రారంభిస్తున్నారు ఇన్ని విశేషణాలతో కూడుకున్నటువంటి ఓంకార తత్వమును మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఓంకారోపాసన చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ ఓంకారోపాసనను మించినటువంటి ఉపాసన మరి ఒకటి లేదు సాధన కూడా లేదు మించిన తపస్సు కూడా లేదు మించిన నియమం లేదు మించిన ధర్మం లేవు మించినటువంటి తత్వం లేదు ఈ రకంగా అన్ని ఈ ఓంకారంతోనే ముడిపడి ఉన్నాయి అన్ని మంత్రములు ఓంకారంతోనే ముడిపడి ఉన్నాయి అన్ని బీజాక్షరముల యొక్క సంపుటీకరణ కూడా ఈ ఓంకారంతో చేయబడుతుంది కారణం ఏంటంటే ఆది ప్రణవనాదం ఆది ఎందు ఏర్పడినటువంటి నాదం ఉద్భవించినటువంటి స్థానంలో ఈ ఓంకారం అనేటటువంటి నాదం ఉద్భవించింది ఈ మధ్యకాలంలో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు సోలార్ ఎనర్జీని అంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి శక్తిని ఆ పరిణామం చెందించి సోనోగ్రా అనే దాని మీద గనక మనం చూసినట్లయితే అది ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తున్నట్లుగా గుర్తించారు కాబట్టి इलाट पशोधन कल में चार वैज्ञानिक परम परशोधन जो सूर्य नवग्रहाल शक्ति अंतट नवग्रहाल सूर्ू तोनेरभ्रमिस्नाई काबी देश प्रभाव चेत आकर्षण बलमता र देवि प्रभाव चेत सूर्य चुटू पिभ्रम पिशोधन भागना सूर्यशक्ति శక్తిగా మార్చి మనం పరి గమనించినట్లయితే అది ఓంకార శబ్దాన్ని విడుదల చేస్తున్నట్లుగా గుర్తించారు అంటే నాదము బిందువు కళ ఈ మూడింటి యొక్క సంయుక్త బిందువే సూర్యుడు అనేటటువంటి లక్షణాన్ని మనం గుర్తించగలుగుతున్నాము ఒకే బిందు స్థానం నుంచి నాదము కళ ప్రకాశ వస్తువునటువంటి ందు స్థానం నుంచే సృష్టి అంతా ఉత్పన్నమవుతున్నది ఆనాదం పేరు ప్రణవనాదం అనేటటువంటి నిర్ణయాన్ని నేటి వైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణకు వచ్చారన్నమాట కాబట్టి ఇది ఏనాటిదో మనకి లక్షల కోట్ల సంవత్సరాల క్రితమైన భూమి ఏర్పడినప్పటి నుంచి మన ఋషులు వేద ప్రోక్తమైనటువంటి ఋషి ప్రోక్తమైనటువంటి సృష్టి ప్రమాణమైనటువంటి విధానంతో ओंकार तत्व सृष्टि रहस्याव भागना ओंकार तत्व विचारण अनेत आध्यामी आध्यात्मिक साधक आत्म वस्तु तवाल प्रयत्न चेट प्रतिरूंकार विचारण तपक चेयल अवसर दीन पूर्ति अवगाहना कूर्ति अनुसंधान कूर्ति నిమగ్నమైనటువంటి చిత్త ఏకాగ్రత కూడా కలిగి ఉండాలి ఈ మూడు ఒక చోట కలిసినప్పుడు మాత్రమే ఈ ఓంకార తత్వంలో సాధకుడు ప్రవేశించగలుగుతున్నాడు జ్ఞాతం ద్రష్ం ప్రవేశం అధిగచ్చటి అనే నాలుగు విధములుగా తెలుసుకొనుట ప్రవేశి దర్శించుట ప్రవేశించుట అధిగమించుట వంటి విధానములతో ప్రతి ఆధ్యాత్మిక స్థితిలోనూ అంతర్ముఖ ప్రయాణం చేసేటటువంటి ప్రతి సాధకుడు కూడా ఆయా ఆంతరిక పరిణామ స్థితులను ఈ నాలుగు పద్ధతులుగా చేరుకొని పరిణమించి దాటుతూ ఉంటాడు కాబట్టి ఈ ఓంకారతత్వము గురించి సమగ్రమైనటువంటి అవగాహన దాని యొక్క విశేషణం దాని యొక్క విశిష్టత అది పరమాత్మ తత్వమునకు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందటానికి సరాసరి అయినటువంటి రాతబాట సరి అయినటువంటి మార్గం చూటిగా వెళ్ళేటటువంటి మార్గం కానీ నిదానంగా పరిణామం వస్తుంది అలా సడన్ గా ఇవాళ పొద్దున ఓంకారం చెప్తే సాయంత్రానికి వెళ్ళ పరబ్రహ్మతత్వం తెలియదు మనం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఈ ఓంకారతత్వం గురించి పూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి కాబట్టి నచ్చికేతుడికి కూడా ప్రథమముగా యమధర్మరాజు ఈ ఓంకారతత్వము యొక్క విశిష్టతూ ఓంకారని అందిస్తున్నారు ఆది ఓంకార శబ్ద వాక్యము ఏ పదమునుచ్చరించుట చేత ఏ వస్తు శ్రోతకు కురించుచున్నదో ఆ వస్తుమునకు వాచ్యమువును ఆ పదము వాచికము రామకృష్ణాది నామములను ఉచ్చరించినప్పుడు రామ కృష్ణాది నామములను ఉచ్చరించినప్పుడు రాముని కృష్ణుని రూపములు మనస్సుకు స్ఫురించినట్లుగా ఓంకారమును ఉచ్చరించుడ చేత నామరూపరహితమైన సూక్ష్మైన పరబ్రహ్మ నామ రూప రహితమైన విడుదల నామ రూప రహితమైన సూక్ష్మమైన పరబ్రహ్మే స్ఫూరించను ఓంకారము వాచికము పరబ్రహ్మము వాచ్యము నీ వెరుగ కోరిన తత్వం ఇదియే నీ అన్నిటికంటే గొప్పది అతి సూక్ష్మమైనది కన్నా మహత్తైనది అణువు కన్నా అణువైనది జనవు ఈ బ్రహ్మము నెరిగిన వారి కోరికలన్నీ సిద్ధించును ఓంకార శబ్దం యొక్క ఓంకార తత్వం యొక్క లక్షణాలనే प्राथमिक मतम की प्रयत्न चुस्त मन एवरीकना सर एदनाव शब्दा ग्रहितगे माव मेधस्सु बुद्धि आ शब्द्राह्यता दृश्य रूप में मार अंटे उदाहणु अन गेन ओक रूपा अभी ఏ శబ్దాన్ని విన్నప్పటికీ కూడా ఆయా శబ్దముల యొక్క దృశ్య రూపాన్ని ఈ కళ్ళ ముందు సాకార పద్ధతిగా సాధనలతో చిన్నప్పటి నుంచి అలవాటు పడినటువంటి మానవ మేధస్సు ఆయా నామరూపాలతో కూడుకున్నటువంటి అర్చామూర్తులను దృశ్య రూపంగా తన కళ్ళ ఉంచుతూ ఉంటుంది కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ప్రాథమికంగా మొట్టమొదట తమ తమ ఇష్టదేవత అర్చామూర్తులను తమ దేవత తమ తమ ఇష్ట దేవతారూపమైన సద్గురుమూర్తులను సాకార పద్ధతిగా భావించి ఆశ్రయించేటటువంటి విధానం ధ్యానంలో మొట్టమొదట ఏర్పాటు చేయబోతుంది అయితే ఓం అనేటటువంటి శబ్దం వినగానే నీళ్ళు నిరాకారతత్వమైనటువంటి ఆకాశమునకు అతీతమైనటువంటి దృశ్యం గోచరిస్తుంది ఏ సాకారతత్వము ఈ ఓంకారత్వము చేత నిరూించబడటం లేదు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎందుకంటే రామ అనగానే రాముని యొక్క ఆకారం మనకు ఇస్తూ కోదండరాముడు దశరథరాముడు జానకి రాముడు పట్టాభిరాముడు అలా రకరకాలైనటువంటి రామనామంతో మనం అనుబంధపడున్నాం కాబట్టి ఎవరికి ఇష్టమైనటువంటి రామ రూపం ఆ మా కళ్ళ ముందు మెదలాడు కృష్ణుడు రాధాకృష్ణుడు ధ్యానముద్రాంకిత కృష్ణుడు గోవర్ధనగిరి నెచ్చిన కృష్ణుడు కాళీయ మద్దన సంఘటనలోని కృష్ణుడు వెన్న దొంగిలించే కృష్ణుడు రకరకాల రూపములైనటువంటి గీతా పోషకుడైనటువంటి గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణమూర్తియు విశ్వరూపమును ప్రదర్శించినటువంటి విరాట్ రూపమును ప్రదర్శించినటువంటి కృష్ణమూర్తియు ఎవరెవరి ధ్యానమూర్తులందు ఏ ఆసక్తి కలిగినటువంటి వారు ఉంటారో అటువంటి కృష్ణమూర్తి యొక్క సందర్శనం జరుగుతుంది ఈ రకంగా నామ రూపములు స్ఫురిస్తూ ఉంటాయి శబ్దగ్రాహ చేత కారణం ఏమిటి అంటే వాచ్యము వాచికము శబ్ద రూపముగానున్నప్పుడు వాచ్యమని అది దృశ్య రూపమును ధరించినప్పుడు వాచికమని విలువబడుతోంది వాచ్య వాచికములు లక్ష్య లక్ష్యార్థములు వాచ్య వాచ్యార్థములు అనంటారన్నమాట వేదాంత పద్ధతిలో ప్రతి ఒక్కరూ తప్పక గ్రహించవలసినటువంటిది ఏంటంటే వాచ్యార్థ లక్ష్యార్థములను తప్పక గ్రహించాలి ఏం విడవాలి అంటే వాచ్యము వాచికములో వాచ్యమును విడవాలి వాచికమును ఆశ్రయించాలి అంటే వాచ్య వాచ్యార్థములలో వాచ్యార్థమనే లక్ష్యాన్ని లక్ష్య లక్ష్యార్థములలో లక్ష్యార్థం దానిని ఆశ్రయించాలి ఈ రకమైనటువంటి బుద్ధి సూక్ష్మతని ఈ విచారణాక్రమంలో మానవులందరూ తప్పక సంపాదించాలి కారణం ఏమిటంటే అత్యంత సూక్ష్మమై సూక్ష్మతరమై సూక్ష్మతమైనటువంటి పరబ్రహ్మమును గోచరింప అంటే కళ్లకు కనబడేటట్లుగా చేసుకొనడం చాలా కష్టతరమైనటువంటి పని అది సాధ్యమయ్యే కాదు ఎందుకంటే అది నిరాకార నిర్గుణ నిరుపమా స్వరూపమని మరి అన్ని నకార శబ్దములతో కూడుకున్నటువంటి లక్షణాలతో ఉన్నటువంటి పరబ్రహ్మమును సరసరిగా చూడగలగడం అనేది సాధ్యం కావడం కాబట్టి అటువంటి పరబ్రహ్మమును తెలుసుకొనబోనే కూడా ఒక మార్గం ఉండాలి కదా ఆ మార్గము పేరే ఓంకారం ఓంకారం అనే ఆశ్రయించి ఉపాసన చేసేటటువంటి వారందరు ఈ ఓంకారమును వాచికముగా వాచ్య వాచికముగా గ్రహించి పరబ్రహ్మమును వాచ్యముగా గ్రహించగలుగుతారు నీ వెరుగోరిన తత్వము ఇది అని నిశ్చయముగా తెలియజేస్తున్నాడు ఆయన నీవు మరణానంతరం ఏముంది అన్న ప్రశ్నను అడిగావు గాని అసలు నువ్వు తెలుసుకోదలుచుకుంటున్నది ఏమిటయ్యా అంటే సర్వకాల సర్వావస్థల ఎందున మార్పు చెందక ఉండేటటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉందో అటువంటి పరబ్రహ్మతత్వమును తెలుసుకొని కోరుతున్నావు కాబట్టి దాని గురించి నీకు తెలియజేస్తున్నాను అదే నాశము లేనివి అనేటటువంటి మొదట లక్షణం చెప్పాడు నశించేటటువంటివన్నీ జగత్తులోనివే నశించేవన్నీ సృష్టిలోనివే ఆద్యంతములు కలిగినటువంటివన్నీ ని బ్రహ్మ పర్యంతము ఉండేటటువంటివే అనేటటువంటి నిర్ణయాన్ని చెబుతూ ఇంకా రెండు ఉపమానాల్ని అందిస్తున్నాడు అత్యంత సూక్ష్మమైనది సూక్ష్మం అంటే ఎంత సూక్ష్మం అండి అణువు కంటే అణువు మహత్తు కంటే మహత్తు అణురణీయా మహతో మహీయాన్ అనేటటువంటి సూత్రాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారు అనమాట అంటే సూక్ష్మాతి సూక్ష్మం ఎంతండి అంటే ఒక కణ వేధించుకుంటూ వేధించుకుంటూ వేధించుకుంటూ చిట్ట చివరికి వెళ్ళిపోయాం మైనస్ మైనస్ మైనస్ మైనస్ మైనస్ మిల్లీ మైక్రాన్ల దాకా కూడా వెళ్ళిపోయాం అప్పుడు ఎంత ఏదైతే ఉన్నదో అడిగాని లేదా పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాం విశ్వవ్యాపకంగా పెంచుకుంటూ వెళ్ళాం కాస్మోసెస్ ఎంత ఉందో అంత మేరకు పెంచుకుంటూ వెళ్ళాం పెంచుకుంటూ వెళితే ఎంతైతే ఉన్నదో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వ్యాపించి ఉన్నది ఏదైతే ఉన్నదో అదంతా కూడా బ్రహ్మము దానవతల పరబ్రహ్మం కాబట్టి ముందు దేని తెలుసుకోవాలట ఈ అనోరణీయాన్ మహతో మహీయాన్ గా ఉన్నటువంటి బ్రహ్మమును ఎరిగి దానవతల అనేటటువంటి నిర్ణయాన్ని ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు ఇంకేమిటానికి ప్రయోజనం అంటే ఈ అణు నుంచి మహత్వ వరకు ఉన్నటువంటి సమస్తమును ఎరిగినటువంటి వారికి కామ్య సిద్ధి కలుగుతుందట ఇది ఏమిటండి అసలు కోరికలను త్యజిస్తేనే ఆత్మ విచారణకు పనిపస్తావని ఎంతకుముందు చెప్పి ఇప్పుడు కోరికలన్నీ సిద్ధిస్తాయి అంటారేమిటి అంటే ఎవరైతే బ్రహ్మము ఎరుగోరుతున్నారో వారి యొక్క లక్ష్యము పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడం అది ఆ ఒక్క కామ్యమే మిగిలి ఉన్నది ఇంకే కామ్యములు భార్యందు మిగిలి లేవు మోక్షకాంక్ష ముక్తి కాంక్ష ఒక్క కోరిక మాత్రమే మిగిలింది ఈ జన్మమునందే నేను ముక్తిని పొందాలి ఈ జన్మమునందే జనన మరణ రాహిత్యమును పొందాలి అనేటటువంటి బలీయమైనటువంటి ఆకాంక్ష ఒక్కటే తీవ్ర మోక్షేచ్చ ఒక్కటే మిగిలి ఉన్నది కాబట్టి తప్పక దానిని పొందగలుగుతారు అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని ఇక్కడ కోరికలన్నీయు తీరును అనేటటువంటి రూపంలో తెలియజేస్తున్నారు ఈ రకంగా నచికేతునికి ఓంకార తత్వము యొక్క విశేషం ఓమి అనేటటువంటి సూత్రంలో మనం ఆశ్రయించి భోజించడం ప్రారంభించారు సజునాయన ఈ ఓంకారము పరబ్రహ్మ ప్రాప్తికి మిక్కిలి శ్రేష్టమైన సాధనము ఈ సాధనము నెరిగిన వారు బ్రహ్మలోకమున పూజింపబడుదురు బ్రహ్మమున సుఖింతురు బ్రహ్మను తెలుసుకొనకు ప్రయత్నించువారికి బ్రహ్మానందము అనుభవించుకోరు వారికి చిత్తైకాగ్రత మిక్కిలి అవసరము అట్టి చిత్తైకాగ్రతకు ఓంకార రూప జపమే మిక్కిలి శ్రేష్టమైనది వాచికమైన ఈ ఓంకారము వాచ్యమైన పరబ్రహ్మమునే కురింపజేయును మరియు ఓంకారము మాత్రలు శరీరములు అవస్థలు వాచికములు విమేయంగా చదవటం రావాలి కలుపుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయావు ఇవేమిటివి ఇవన్నీ వాచికములు వీటన్నిటికీ వాచ్యమైనటువంటిది పరబ్రహ్మము ఈ విధమైన ధ్యానము చేయుట చేత పరబ్రహ్మము ఈ విధమైన ధ్యానము చేయుట చేత పరబ్రహ్మముని పొందింపజేయుట చేత ఓంకారాలంబనమే అన్నిటి కంటే శ్రేష్టమైనది రెండవ భాగాన్ని పెట్టుకుంటున్నారు ఈ ఓంకారానికి ప్రాప్తి పరబ్రహ్మ ప్రాప్తి ఇది చాలా ముఖ్యమైన ఈ శబ్దం పరబ్రహ్మమును తమ ప్రాప్తిని కనగలలే గాని సాధనతో विषय का प्रति ग्रह साधन तो एवर्रह्म निर्णया मार्गमंद साधन परब्रह्म निर्णय पुटकून जनमेटी अंत साधन के అవతలిది పరమైనటువంటిది ఏ సాధన నీకెందుకు వీసానికి పనిచేరాదు అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే అవాంగ్మానత గోచరమైనటువంటి స్థితిని తెలుసుకోనగలిగే అనుభూతి చెందగలిగేటటువంటి స్థితికి చేరగలుగుతున్నారో ఆ నిర్ణయాత్మక స్థితికి చేరగలుగుతున్నారో వారు మాత్రమే పొందగలిగేటటువంటి నిర్ణయ విధానం పరబ్రహ్మం కాబట్టి दा प्राप्ति कनवल अदलोड़ नूटे सर अनेट सूचिस्म का आ सूच्चे विधान अंत दाने प्राप्ति कनवलू अटे इक अला ओंकार परब्रह्म प्राप्ति की मिखिल श्रेष्ठ मैं ना साधन ఏమిటంట మరి ఆ స్థాయికి మనం చేరాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి కదా ఏదో ఒక ఉపాసన ఉండాలి కదా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా ఏదో ఒక ఆలంబనం ఉండాలి కదా ఏదో ఒక ఆశ్రయం ఉండాలి కదా అనేటటువంటి విధానంలో ఈ ఓంకార ఉపాసనని ఓంకార తత్వమును గురించి తెలియజేస్తున్నాను ఓంకార సాధన ఎవరైతే తెలుసుకున్నారో వారి ఒక విశిష్టత కలుగుతుంది जीवित आजीवन पर्यतम ओंकारोपासन चेस्ट वो ब्रह्म लोक पूजा ओंकार स्वयं ब्रह्मस्वरूप ब्रह्म अक्षर स्वरूप नाशम लेने वाटी ब्रह्मस्वरूप ब्रह्म वारू ब्रह्म వారంద్రహ్మానంద బ్రహ్మమును తెలుసుకున్న ప్రయత్నించే వారందరూ కూడా బ్రహ్మ విధుడు బ్రహ్మ విద్వర్యడు బ్రహ్మ విధ్వరిష్ఠుడు అనే చవిస్తే వేధములతో జీవన్ముక్తులందరూ ఉంటారు అన్నమాట జీవన్ముక్తులందు బ్రహ్మ విధుడు బ్రహ్మ విధ్వర్యుడు బ్రహ్మ విధ్వరిష్ఠుడు అనేటటువంటి మూడు విధములైనటువంటి తకి కూటస్థుడికి భేదం లేదు అనేటటువంటి స్థితిని నీవు సాధించాలి అంటే అర్థం ఏమిటంటే ప్రత్యేగాత్మ బ్రహ్మ ఈ రెండు ఒకటి జ్ఞాత ప్రత్యేగాత్మ కోటస్థుడు బ్రహ్మం ఈ ప్రత్యేగాత్మ బ్రహ్మ అభిన్నులు అనేటటువంటి నిర్ణయాత్మక జ్ఞానాన్ని పొందాలి అలాంటి స్థితిని పొందినప్పుడు మాత్రమే ఈ ఓంకార వాచ్యమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయం వైపుకి నీ స్ఫరణ పనిచేయడం మొదలు పెడుతుంది నేను కుటస్థుడను నేను బ్రహ్మమును నేను పరిణామము లేనివాడను నేనే మార్పు లేనివాడను నేను స్థానవును నేను నిరహంకారిని నేను నిర్గుణుడను నేను నిరవయడను నేను నిరంజనుడను అనేటటువంటి నకార పూర్వక లక్షణాలను నేను నిర్మరుడను ఇలాంటి లక్షణాలన్నీ ఆ కూటస్థ స్థితిలో ప్రాప్తించడం ప్రారంభిస్తే ఈ లక్షణముల ద్వారానే పరబ్రహ్మమును స్ఫురింపజేసేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అంటే పరబ్రహ్మమును తెలుసుకోవాలి అంటే ఓంకారమును నాలుగు పద్ధతులుగా ఆశ్రయించవచ్చు అకార ఉకార మకారములని త్రిమాతృకాయుధ ప్రణవధ్యానం ద్వారా ఆశ్రయించవచ్చు అలా కాకుండా త్రిమాతృకలు కాకుండా त्र पट आश्रेट बीजाश्रम आश्री पट्टी उपवास विधानक अमातृकायुट पद्धति केवल लय योग विधान पद्धति आश्रेट पद्धति ओंकारोपनि ओम कारण नात्रू नवस्थल शरीर मात्रेस्तू उ నాలుగు శరీరములు ఏమిటి సోల సోక్ష్మ కారణ మహాకారణ శరీరములు వీటి యొక్క వివరం అంతా కూడా సాంఖ్య విచారణలో అష్టముగా బోధించబడుతుంది తనత్ర రాబోయేటటువంటి బోధలో కూడా వివరించబడతాయి స్థూల శరీరము అంటే తనకు తా కథలనిది అది స్థూల శరీరము సూక్ష్మ శరీరము చెలించుతున్నట్లు కనపడుతున్నప్పటికీ స్వయముగా చెలింపజాలని ఏదియో అది సూక్ష్మ శరీరము స్థూల సూక్ష్మ వ్యవహారము తాత్కాలికముగా గుడిగినటువంటి స్థితి ఏదైతే కలదో అది కారణ శరీరము ఇది కూడా స్వయముగా చలింపదాలదు మహాకారణ శరీరము స్థూల సూక్ష్మ కారణ శరీరములను చెలింపజేయుచ్చు తనకు తా స్వయముగా కదులుతున్నట్లు కనబడుతున్నది ఏదో అది మహాకారణ శరీరము కాబట్టి కిందన్న మూడింటికి లయస్థానము అయి ఉన్నది తనకు తదల కలిగే శక్తి కలిగి ఉన్నది ఇతరులలో కదిలించగలిగే శక్తి కూడా కలిగినటువంటి మహాకారణ శరీరం ఏదైతే ఉన్నదో అది శరీరం ఇవే మరల నాలుగు వ్యవస్థలుగా మనం దర్శించవచ్చు అంటే అర్థం ఏమిటి జాగ స్వప్న సుక్తి జాగ్రత్త స్వప్న సుశుప్తులు తమకు తా పని చేస్తున్నట్లుగా కనబడుతున్నవి కానీ స్వయముగా పనిచేయటం లేదు ప్రతి ఒక్కరూ అవస్థలో తమకు తా అన్ని పనులను చేస్తున్నట్లుగా చలనములను పొందుతున్నట్లుగా చలనశీలత కలిగి ఉన్నట్లుగా సర్వకర్మలను ఆచరిస్తున్నట్లుగా ఆచరణశీలత కలిగి ఉన్నట్లుగా శక్తి అట్లే స్వప్నావస్థు ఇంద్రియములు ఏవి ఏవి లేకున్నాను చలనశీలమైనటువంటి మనస్సు అనే ఇంద్రియము ద్వారా మనోబుద్ధి చిత్త అహంకారముల ఏర్పడుతున్న మనో వ్యాపార వ్యవహారం చేత కదులుతున్నట్లు కనపడుతున్నాను అది కూడా స్వయముగా కదలగలిగే శక్తి లేమితనమును పొంది సుక్తచేతనావస్థ తాత్కాలికముగా నిరోధించబడి నిగ్రహించబడినట్లు కనబడుతున్నాము స్వయముగా కదలిక లేనటువంటి శక్తి లేన ందు ఆవిర్భవిస్తున్నాయి కాబట్టి ఈ రకంగా అకారము ఉకారము అకారము అమాత ఈ నాలుగు నాలుగు శరీరములను నాలుగు అవస్థలను సూచిస్తూ కానీ ఈ మాత్రలు ఈ శరీరములు ఈ అవస్థలు ఇదంతా కూడా వాచికములే గాని లక్ష్యము కాదు కానీ తెలుసుకొనడం ద్వారా వీటిని దర్శించడం ద్వారా వీటిని అనుభవించడం ద్వారా వీటి యొక్క లక్ష్యార్థమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయంలో నీవు ప్రవేశించాలి అంటే అమాత్మకను మహాకారణమును లక్షించాలి తద్వారా నీవు పరబ్రహ్మమును చూరింపజేసేటటువంటి వాచ్యమైనటువంటి పరబ్రహ్మ లక్ష్యార్థంలో నీవు ప్రవేశించగలుగుతావు పరబ్రహ్మమును గురించినటువంటి ధ్యాన స్థితి ఎంత చిత్తైకాగ్రత పొందాలి అంటే మానవులందరూ తప్పక చేయవలసినది ఏమిటంటే మూడవ స్థల ఎందు సురీ స్థితిలో నిలబడి ఉంటుట మూడు శరీరములందు నాలుగవ శరీరమైనటువంటి మహాకారణ దేహ పరిస్థితితో నిలబడి ఉంటుట మూడు మాత్రల అకార ఉకార మకార మాత్రలను వదలివేసి అర్థమాతృక లేక అమాతృకాయుత ప్రణవధ్యానములో నిరంతరాయముగా మగ్నత చెంది ఉంటా ఈ రకంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే పరబ్రహ్మము యొక్క స్ఫూర్తిని స్మరణను వాళ్ళు అనుభూతి చెందగలుగుతున్నారు వీటికి పరబ్రహ్మ స్మరణని స్ఫూర్తిని పొందాలి అంటే ఈ ఓంకార మార్గము ఓంకార ఉపాసన ఓంకార प्राणाम श्वास प्राणम कोंकारुसंधान द्वारा जो ఆ నిర్వచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మారుత కొద్దిగా చార్జా పట్టాలండి ఈ రకంగా భగవద్గీత ప్రమాణ వాక్యం ఇది కూడా ఉపనిషత్ వాక్యమే ఈ ఉపనిషత్తుల నుంచి స్వీకరించారు నైనం చెందంతి శస్త్రాణి నైనం దహతి పవక నచేనం క్లేదయంత్యాపో నోషయతి మారుత ఆత్మని చంపబడటం ఎవరి వల్ల కాదు నయనం చెందంతి నయనం చెందంతి ఇది చాలా ముఖ్యమైనటువంటిది నేనెప్పటికీ మరణించేవాడను కాదు నేనెప్పటికీ పుట్టినవాడను కాదు పోషింపబడేటటువంటి వాడిని కాదు నేననేది అప్పటికి కూడా నిత్యమైనటువంటిదే కానీ మార్పు చెందినటువంటిది ఎందువల్ల అంటే శరీరానికి ఆరు రకములైనటువంటి వికారములుయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే మృత్యు అర్థమైనా అంటే పుట్టుట పరిణామము చెందించుట క్షీణించుట మరణించుట ఈ రకమైనటువంటి ఆరు రకములైనటువంటి వికారములు షడ్వికార జం కలగాలట ఎవరికైతే ఆత్మవిద్య సాధ్యమైందో వారికి షడ్వికార జయం కలుగు ఆ షడ్వికార జయం చేత నీవు వికార రహితుడుగా మారతాము ఎప్పుడైతే వికార హితుడిగా మారావు అప్పుడేమైంది నిర్వికారిగా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది ఊర్ధ్వశ నిరాకారో అధశ్య నిర్వికారతహ అనేటటువంటి సూత్రం మీకు తెలుస్తూ చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట ఇది ఊర్ధ్వశ నిరాకారో అధశ్య నిర్వికారతహ ఈ రెండు లక్షణములు కూడా ఆత్మ శబ్దానికి సంబంధించినటువంటి ఈ నిర్వికారత అనేటటువంటి లక్షణం చాలా ముఖ్యమైనటువంటి అంటే ఇది పుట్టదు పెరగదు పరిణామం చెందదు క్షీణించదు మరణించదు ఎందుకని అండి ఈ ఆరు వికారములు కలగాలి అంటే శరీరం ఎట్లా ఏర్పడింది అనేది తెలుసుకోవాలండి शुक्लशोणित संयोगेत शरीर एर्पड़ी अंदर की सत्यमे अला शुक्लोणित संयोग आत्म दाटे मुझे ब्रह्मणोरव्यक्त अव्यक्ता महदोर्महदकार महदंकारोदाश आकाशाद वायु वायोरग्नि कग्नोराप आपयो పృథివీ యోర్ అన్నం అన్నం యోర్ ఔషధి ఔషధి యోర్ జీవ ఈ రకంగా క్రమ సృష్టి కలిగినప్పటికీ ఈ సృష్టి అంతటికీ ముందున్నటువంటి స్వరూపం ఏదైతే అది బ్రహ్మం అదే ఆత్మ స ఆత్మ కాబట్టి శరీరముతో పాటు ఆత్మ పుట్టుట కాబట్టి శరీరము నశించినతో दादी तो नशिस्तर कारणभूतमें पंचभूतम कारणमें दी सृष्टि की अटी कारणस्वरूप पंचभूताल पंचभूतात्मक सृष्टि पंचभूतात्मक सृष्टि आया पंचभूतम संयोग वियोगयोजन वियोजन चेता ऐरपड़त ఇ ధర్మములు ఇంద్రిధిష్ఠానములు ఇంద్రియ అర్థములు అయినటువంటి అన్నీ కూడా ఆ పంచభూతాత్మకమైనటువంటి గుణముల సంయోజనముల చేతనే ఏర్పడుతున్నది కానీ ఆత్మకు ఈ పంచభూతములు కారణము కాదు ఎందువల్లంటే ఈ పంచభూతముల కంటే ముందు ఉన్నటువంటిది ఏదు అదే ఆత్మ ఇంకేమిట मन जन्मत जनन जननमनेार्यों मददपरण कार्य तो मुगिस्ट उन्ना शरीर यात्री इधर शरीर यात्री आत्म एक् प्रया आत्म ये कार्य अल्दी आय का यह कार्य प्रवेशन कार्य कार्यकोवेत ग ఆత్మ వస్తువును తెలుసు కొనదవు ఇంకా ఏమిటంట ఈ శరీరం ఒక కాలంలో ఉంది ఒక కాలంలో పరిణమించింది ఒక కాలంలో పుట్టింది ఒక కాలంలో భూత కాబట్టి మూడు కాలములందు భూత భవిష్యత్ వర్తమాములలో పరిణామం చెందుతూ ఉన్నది ఆత్మ సర్వకాలములందు ఒక్క తీరుగనే ఉన్నది కాబట్టి దానికి హోత భవిష్యత్ వర్తమానములనేవి లేవు ఒక కాలమందు ఉన్నదని ఒక్క కాల మందు లేనిదని వీలు కా లేకుండా ఉన్నది ఇంకా ఏమిట ఈ శరీరము పుట్టినప్పుడు చాలా చిన్నగా చిన్న రూపముతో ఉన్నది తరువాత క్రమేపీ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఒక వచ్చిన తర్వాత పరిణామం చెందడం ప్రారంభమైంది వృద్ధి చెందింది పరిణామం చెందింది తిరిగి ఏమైంది క్షయించబడుతుంది క్షీణించబడిపోతూ ఉంటుంది ఒక సాయికి వచ్చిన తర్వాత బాల్య యోన కౌమార వృధా పినులనే అవస్థల ద్వారా వృద్ధి క్షయాలను పొందుతూ ఉన్నది కానీ ఆత్మకు ఈ వృద్ధి క్షయములు లేవు దానికి రూప పరిణామములు లేవు దానికి నామ రూపములు అంటవు ఇంకేమిట పురాతనమైనటువంటిది పురాతనం అంటే ఈ సృష్టికి ముందు ఉన్నటువంటి స్థితి నుంచి సృష్టి మరలా లహించబడిపోయినప్పటికీ మార్పు చెందకుండా ఉండేటటువంటిది ఇదైతే ఉన్నదో అది ఆత్మ కాబట్టి ఎప్పటి నుంచి ఉన్నాయా అప్పటి నుంచి ఒక పురాతన కాలం నుంచి ఉందండి కాబట్టి పురాణము అనగా అర్థం ఏమిటంటే పురాతనమును గురించి తెలియజెప్తున్నది ఏదో అది పురాణము పురహ ఆయతన ఇది పురాతన అర్థమేనండి పురమునందు ఈ సృష్టి అనేటటువంటి ఆయతనమై అధిష్టానమై ఆశ్రయమై ఉన్నటువంటి బ్రహ్మణం ఏదైతే ఉన్నదో ఈ శరీరము అనేటువంటి ఆయతనం ఆశ్రయము అధిష్టానం ఏదైతే అయి అటువంటి ఆత్మ అటువంటి బ్రహ్మ ఇది తెలుసుకోవాల్సి ఉంటుంది వీటి గురించి ఏదైతే ఈ లక్ష్యంలో ఏవైతే చెప్పబడుతున్నాయో వాటికి పురాణములని పేరు అష్టాదశ పురాణములకు కూడా లక్ష్యము ఆత్మసాక్షాత్కార జ్ఞానమే పరమాత్మతత్వ బోధకమే కాబట్టి పురాణములన్నీ కూడా భగవద్ చెప్పబడినప్పటికీ చెప్పబడిన కథాకథన రీతిలో భేదం ఉండవచ్చేమో మాత్రం ఆత్మతత్వం రహించటం మాత్రమే అట్లాగే ఎవరికైతే ఈ శరీరములు ఉన్నప్పటికీ ఆత్మకు ఏ రకమైన వికారము అంటుటలేదు ఎలా అంటే ఆకాశంలో మేఘములు చెలించుతున్నట్లు కనబడుతున్నవి కానీ ఆకాశం ఏమైనా మేఘములు ఆకాశములో వర్షం మేఘముల చేత ఆకాశం తడుపబడుతున్నదా అంటే తడుపబడుట లేదు అదే ఆకాశమునందు అగ్ని స్వరూపము కూడా చెలించుతున్నట్లు కనబడుతూ కానీ అంటే ఆకాశము అగ్ని చేత దహించబడుతున్నదా అంటే దహించబడుట లేదు కాబట్టి ఆకాశస్థ సంపూత ఆత్మ అనవత్తున అంటే అనరాదు అంటే అర్థం కళ్ళ ముందు भूतात्मक पकाशमे मिगू भूतम चेत प्रभावित का आकाशवन क्य आत्मस्वरूप अभिष्ठान उत्मस्वरूप आश्रय आत्मस्वरूप तदुपरीवती वेत प्रभाविताधिट अशत्यम साध्यम का मरी आकाशम कंटे मुंटे सूर्यन के प्रकाश आत्म प्रकाश वालने सूर्य प्रकाशिना अतिष्ठान धर्म कल आत्मस्वरूप स्वरूप ज्ञाना और चंपार चंपेदन चल असंबदम कदाबीटी चंपी తమైన లక్షణములే కానీ ఆత్మ లక్షణములు కావు ఆత్మ లక్షణములను తప్పక మానవులందరూ పూర్తిగా శ్రవణ మనన నీతి ధ్యాసయుక్తముగా ఆత్మస్వరూప లక్షణములను చక్కగా అనుశీలించవలసినటువంటి అవసరం ఉంది ఈ ఆత్మ లక్షణములకు వ్యతిరేకముగా ఎప్పుడైనా చూచినట్లయితే అప్పుడు శరీరగత ధర్మముల ఆశ్రయించావు అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందాలి ఏ భావములో ఏ ఆలోచనలో ఈ శరీర ధర్మం ఆ ఆత్మ ధర్మం ఏమిటి చక్కగా విచారణ చేసి ఆత్మధర్మమును ఆశ్రయించి ఆత్మభావమునంత స్థరముగా నిలబడి ఉండటమే సాధకులకు అతి ఆవశ్యకమైనది కాబట్టి ఆత్మ ఎవరిని చంపుట లేదు ఆత్మకు రెండు లక్షణములు లేవు ఏమిటవి చంపబడదు చనిపోదు కాబట్టి ఎవరైనా చనిపోయారు అంటే అర్థం ఏమిటంటే వారి శరీరం మాత్రమే చనిపోయి వారు చనిపోయే అవకాశం లేదు ఈ రకమైనటువంటి సత్యాన్ని తప్పక మానవులు నిర్ణయాత్మకంగా గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రకంగా నీవు ఈ అంశాలని గ్రహించుకోవాలి ఇట్లా గ్రహించుకున్న తరువాత నీ నిజ జీవితంలో నువ్వు ఈ ఆత్మభావంలో నిలకడ చెంది ఉండడం అనేది అతి ముఖ్యమైనటువంటిది ఎందుకనంటే అన్ని ఇంద్రియములతో ఇంద్రియార్థములతో విషయములతో కూడుకుని ఉన్నటువంటి భావనలు భావములే కలుగుతూ బద్ధమైనటువంటి శరీర ధర్మానుసారము ఉన్నటువంటి మనోధర్మానుసారము ఉన్నటువంటి ఇంద్రియములతో కూడుకున్నటువంటి గుణములతో కూడుకున్నటువంటి వాసనలతో కూడుకున్నటువంటి శరీరములతో కూడుకున్నటువంటి అవస్థలతో కూడుకున్నటువంటి కాలత్రయముతో కూడుకున్నటువంటి కాలత్రయం శరీరత్రయం అవస్థాత్రయం దేహత్రయం జన మరణములతో కూడుకున్నటువంటి జరామరణ మృత్యు స్వరూపమైనటువంటి ఏదో ఒక కాలంలో నేను చనిపోతాను కదా అనేటటువంటి భావన చేత మానవుడు శరీర ధర్మాన్ని పొందుతున్నాడు పుట్టాం కదా పోక తప్పదు కదా అంటూ ఉంటారు ప్రతి మానవులు కూడా ఏది పుట్టింది ఏది పోతోంది అనే ప్రశ్న వేసుకొన చాలదు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మనం పరామర్శ పలకరించినా కూడా ఊరు పోమంటోంది కాడు రమ్మంటోంది పుట్టాం కదా ఏదో రోజుకు పోవాలి కదా అంటూ ఎప్పుడు మరణం యొక్క సంగతిని మృత్యు యొక్క సంగతిని స్మరిస్తూ ఉంటారు కారణం ఏమిట అంటే శరీర త్యాగం చేస్తున్నాను శరీరాన్ని ఉపయోగించుకున్నాను శరీరం అనే ఉపయోగించుకున్నాను శరీరం అనే ఉపయోగించుకున్నాను శరీరం అనే ధరించాను శరీరం అనేటటువంటి పనిముట్టును దానితో అవసరం తీరింది కాబట్టి విసర్జిస్తున్నాను నేను సర్వకాల సర్వావస్థలేందు సర్వదా నేను ఎల్లకాలము ఉన్నవాడను ఏం మార్పు లేని వాడను అప్రమేయుడను గంభీరుడను భావనాతీతుడను నిర్గమానుడను నిశ్చరుడను నిరంతరాయముగా నిర్గుణుడను నిరహంకారిని ఈ రకమైనటువంటి లక్షణాలతో నేను శరీరాన్ని త్యజిస్తున్నాను అనేటటువంటి పద్ధతిగా ఎవరైతే ఉంటారో వారు నేనే పుట్టాను నేనే పోతున్నాను ఎప్పటికైనా పోక తప్పదు కదా నేను శరీరం కాబట్టి నేను పోతాను అనేటటువంటి మరణ భయాన్ని మృత్యు భయాన్ని ఏ రూపంలో పొందినప్పటికీ కూడా చాలా మందికి చాలా రకాలైన భయాలు ఉంటాయి ఏ భయం అనేటటువంటి స్పరిశ ఏ రూపంలో నీకు తగిలినప్పటికీ ప్రభావితమైనప్పటికీ తప్పగా నీకు మృత్యు భయం ఉండగ తప్పదు అన్ని భయములు కూడా ఆ మృత్యు భయము ప్రాణభీతి యొక్క ప్రతిబింబములే కాబట్టి భయరహిత స్థితి అభయం వేదాంత తత్వ విచారణ ఎందు ప్రథమ ప్రయోజనం అభయం భయరహిత స్థితికి చేరుకుంటావు ఎందుకని చంపేవాడెవడు చచ్చేవాడెవడు అశోచ్య అనన్యశోచస్ ప్రజ్ఞావాదం చెపాటే గతాశోన నాను శోచి పండితాహ మన గురించే మొట్టమొదట శ్రీకృష్ణుడు గీతాచార్యుడు అశోచ్యోచస్ప తగని వాటి గురించి సోకినటువంటి వాళ్ళమని మనం అందరినీ ఉద్దేశించి అర్జును తాత్కాలికంగా ఉద్దేశించి చెప్పినట్లు చెప్పినప్పటికీ మన యొక్క మూఢమందిత్వాన్ని పోగొట్టడానికే ఈ పద ప్రయోగాన్ని చేశారనమాట కాబట్టి ప్రతి तपक विधाना धर्मा शरीर धर्मा धेरम शरीर धर्म यागम आश्रय पेट मन ओक नित्य जीव साधना मन जीवल अवसर उ नचिकेत आधार यमचर्मराज मन भी बोधिस्तूर हरी ओ శ్రీగురుభ్యో నమీ ఓర్ణమదోర్ణమిదం ఓర్ణ ఓర్ణం దశర్ణస్ ఓర్ణమాదాయర్ణమేవాశిష్యే నమేవా ీర్థమస్ సందేహం అండి